య నమతి స్మృతిపురాణా కరుణాయంకరం జ్యోతిర్దర్శనా ఈ సూత్రం చూడగానే విషయవాక్యం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సూచనా సూత్రం అజ్యోతి అనే మాటను బట్టి విషయవాక్యం తెలుస్తుంది పరంజ్యోతి ఉపసంపద్య అని ఉంది ఆ వాక్యం విషయవాక్యం ఈ సంప్రసాదుడు ఈ శరీరము నుండి పైకి లేచి ఈ పదములన్నీ కూడా మిస్ఇంటర్ప్రెట్ చేయటానికి కావాల్సినంత ఛాన్స్ ఉన్న పదములన్నీ ఈ శరీరము నుండి పైకి లేచి పరంజ్యోతిని బాగా దగ్గరగా విలీనమై అని ఏమిటి జ్యోతి అని శంక ఎందుకంటే జ్యోతి అనే మాటగా అనేతర్థాలు చెప్పచ్చు దానికి శంకకి సమాధానం ఏమిటంటే ఆ జ్యోతి బ్రహ్మయే ఖాతం బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ అనే పదం అనువుతో ఎందువల్ల దర్శన ఓకే కాబట్టి బ్రహ్మ జ్యోతి దర్శనా సూత్రం ఓకే కాబట్టి విషయవాక్యం ఏష సంప్రసాద అస్మారీరాత్ముత్య పరం జ్యోతిపంపద్య స్వేన రూపేభినిష్పద్య అనే ఈ వాక్యం మనకు వినబడుతూ ఉంది సో ఈ వాక్యంలో ఏమని చెప్పారంటే ఓ చక్కటి విచిత్రమైన విచిత్రమైన ప్రతిపాదన ఒకటి చేశారు ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు మీరు ఏది అయి ఉన్నారో వేపు వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు ఏది అయి ఉన్నారో నిద్రావస్థలో మీరు అది ఏది కాదు కదా కాబట్టి మీ స్వరూపము జాగ్రత్త అవస్థ ఎందు ఉన్నదియా నిద్రావస్థ ఎందు ఇప్పుడు దాన్ని సెటిల్ చేసుకోవాలి ఏది కానిది మీ స్వరూపమా అది ఏదైతే అది ఏది ఫలానా ఏది కానిది అది ఏదైతే అది అది మీ స్వరూపమా లేక అనేకానేకములైన విశేషములతో కూడినది నేను తండ్రిని తల్లిని కొడుకుని కూతుర్ని తమ్ముడిని అన్నని నా గోత్రం వర్ణం వర్గం ప్రాంతం కులం ఈ విశేషణములు విశేషములు ఉన్నా విశేషణములున్నా ఒకటే ఇన్ని విశేషములతో కూడిన ఓ వ్యక్తిత్వము ఏదిగలదో ఇది పర్సనాలిటీ అంట అది మీ స్వరూపము మామూలుగా లోకంలో ఎవరినైనా అడిగితే వాళ్ళు ఈ జాగ్రత్త అవస్థలో ఏ ఏ వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉన్నామో అది ఏ అని అనుకుంటారు అలా అనుకుంటారు అయితే మీ స్వరూపము ఆనందమా దుఃఖమా ఒకవేళ దుఃఖమే మీ స్వరూపం అయినట్లయితే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే వ్యక్తిత్వమే మీ స్వరూపం ఎందుకంటే వ్యక్తిత్వంలో దుఃఖమే ఉంటుంది అదే మీ దుఃఖమే ఉంటుందని ఎలా ఏం చెప్పగలరు చూడండి ఏం వ్యక్తి ఇన్సెక్యూరిటీ అభద్రత ఉంటుందా ఉండదా డబ్బు మూట కడతాడు అభద్రతతో బతుకుతాడు భార్య పిల్లలు అంటాడు సంపాదిస్తాడు అభద్రతతో బతుకుతాడు రాజ్యాధికారము లేకపోతే పదవి అధికారము ఇత్యాదులను సంపాదించి అభద్రతతో బతుకుంటారు చాలా అభద్రతతో ఉంటారు తర్వాత ఇన్సెక్యూరిటీ ఫ్రీ అర్వాత ఇట్ ఈస్ అసెంబ్లీ ఎవ్రీబడీ ఈజ్ లివింగ్ అండ్ ది వెర్జ్ ఆఫ్ సారో సారో యొక్క వెర్జిలో ఉన్నట్టు ఎప్పుడైనా సారోలో పడుకోవచ్చు ఏ క్షణంలోనైనా సర్వలో ఒక ఒక టెలిఫోన్ కాల్ ఇసినా టు నేట్ ది పర్సన్ సార్ ఒక పెద్ద ఆయన మామూలుగా పొద్దున్నే లేచి టిఫిన్ వదిలి చేసి ఈ లోపల ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు మోగింది ఫోన్ ఎత్తాడు ఈ ఫోన్ కొడుకు చేశాడు అక్కడి నుంచి ఎక్కడి నుంచి అమెరికా నుంచి కొడుకు చేశాడు కొడుకు చేసి ఈ మాట మాటలో కొడుకే ఉన్నాడు నాన్నగారు మీకు తెలియదు మీరు ఊపుకోండి అన్నాడు అంతే అంతే ఇంట్ ఇది ఏం చేయగలుగుతుంది ఆ టైంలో హత్తు కాకుండా ఉండాలి అంటే వాడు భగవద్గీత వేదాంతం బాగా వడ్డబట్టిన వాడు అదేమంత సామాన్యమైన విషయం ఏంటంటే పోనీ వాడు అలా అనడా అంటే ఎవరో వాడు అనకపోతే ఆశ్చర్యపడాలి కానీ అంటే ఆశ్చర్యపడ వాడు అలాగే అంటాడు మీకు తెలీదు ఊరుకోండి అంటాడు అని మెల్లగా అంటాడు ఇంకోసారి కొంచెం ార్ష్గా చెప్తాడు కొంచెం కరెక్ట్గా చెప్తాడు మీకు తెలియదని చెప్పాను కదా ఓకే యూ డో ఇట్ యువర్ సెల్ఫ్ డోంట్ బుక్ మీ నో నో నో దెన్ యూ వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఓకే ఓకే ఐ గాట్ ద మెసేజ్ ఏమనుకుంటున్నారు సంసారం అంటే అలా ఉంటుంది అప్పుడే టిఫిన్ కాఫీ తాగిన వాడు శోకంలో పడిపోతాడు ఇంకా శోకం ఎంతకాలం ఉంటుందంటే అది వాడి వివేకానికి వచ్చుంది బాగా వివేకం గలవాడైతే అరగంట సేపు ఉంటుంది దాన్ని బట్టి లెక్క వేసుకోండి కాబట్టి ఈ శోకము భయము వీటితో నిండి ఉన్న వ్యక్తిత్వము మీ స్వరూపం అనుకుంటున్నారా అంటే దుఃఖం నా స్వరూపము అని చెప్పినట్లే లేదా ఈ వ్యక్తిత్వము పూర్తిగా కరిగిపోయి విలీనమైపోయి నేను ఏది కాని దానం నేను ఏది ఏది కాదో అది నేను అనేటువంటి స్వప్నావస్థిందున్న స్వరూపం స్వప్నావస్థైంది ఉన్న స్వరూపానికి వర్ణన ఇంతే ఉంటుంది ఏది ఏది జాగ్రత్త అవస్థలో అయి ఉన్నాడో అదంతా కూడా కరిగిపోయి వర్ణింప శక్యము కానీ తత్వముగా అయి ఉన్నాడు ఆ తత్వమునందు వీడికి దుఃఖం అనుభవానికి రాదు దుఃఖం అనుభవానికి రావాలంటే ఆ నిద్రావస్థ నిద్ర చెడిపోయి కళ మొదలవ్వాలి స్వప్నమైనా మొదలవ్వాలి లేకపోతే పూర్తిగా తెలివైనా కావాలి పూర్తిగా తెలివిస్తే మళ్ళీ దుఃఖం ప్రారంభం పూర్తిగా తెలివచ్చే టైం చూస్తే రెండేయండి ఏ టో ఇప్పుడు తెలియ మళ్ళీ ఎప్పుడు నిద్రపట్టాను మళ్ళీ ఎప్పుడు నిద్ర ఈ పెద్దవాళ్ళకి రెండు దగ్గర నుంచి నాలుగు దాకా నిద్ర పట్టారు అప్పుడు నిద్ర పడబోతుంటే నాలుగున్నరకి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మొదలు పెడతాడు ఆయనేం మొదలుపెట్టాడు ఆయన వచ్చి స్విచ్ వేస్తాడు ఆయనేం సుప్రభాతం చదివేంత టైం అయింది అక్కడ ఆయన చాలా బిజీగా ఉంటాడు అంటే హీ పుట్టిస్తే స్విచ్ ఆన్ అది మోగుతూ ఉంటుంది పాలవాడు వచ్చి పాలు అంటూ వస్తాడు టగటకలాడించుకుంటూ వస్తాడు వీడికి నిద్ర ఉంది ఇంకా నిద్ర ఈ లోపల స్వామీజీ అంటే ఏవో పూజలు మఠాలు ఇవన్నీ ఉంటాయని ఆగున్నత కల్లా భక్తులు వచ్చేస్తారు ఇంకా స్వామీజీ ఏమీ లేదు అక్కడ దతాలతో గురి లేదే తెలివి వచ్చాక ఇంకా సుఖమేముంది అయిపోయింది ఆ సుఖం నిద్రతోటే ఆసరం కాబట్టి ఈ నిద్రావస్థలో ఉన్న స్వరూపం చూసారా దానికో పేరు పెట్టాలి మనం ఏం పేరు పెట్టాలంటే నీరు తీసుకుని దాంట్లో దాంట్లో ఉండే మురికంత కిందకి దిగిపోయిందనుకోండి అసలు మురికి అనేది లేదు నానో ఫిల్టర్స్ అని వచ్చాయి ఈ మధ్యన నానో ఫిల్టర్స్ నానో అంటే ట్వంటీ ఫోర్ ఆఫ్ మైనస్ నైన్ అనమాట ఆ లెవెల్ దాకా ఫిల్టర్ చేసి వారుస్తాయి ఆ నీటిలో ఇంకా అసలు ఏ సూక్ష్మ కణము కూడా ఉండదు మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా ఏమీ ఉండదు నీరు తప్పిందే ఉండదు అంత స్వచ్ఛమైన నీరు ఎట్టిదియో ఈ నిద్రావస్థలో స్వరూపం అట్టిది కాబట్టి వీడికి ఆ నిద్రావస్థ ఎందున్న వీడి స్వరూపానికి ఓ పేరు ఒకటి పెట్టింది శృతి సంప్రసాద అది వీడి పేరు ఈ సంప్రసాదుడు అంటే జాగ్రత్త అవస్థ ఎందుండే సకలములైన అత్యంత స్వచ్ఛమై ఉన్నాడు ఈ సంప్రసాదుడు ఇక ఎంత స్వచ్ఛంగా ఉన్నా దేహాభిమానం ఉంటుందా ఉండదా అది కూడా ఉండదు అస్మాత్ శరీరాత్ సముత్ ఈ శరీరము నుండి పైకి లేచి అంటే హఠయోగా వాళ్ళు ఏమంటారో తెలుసున వాడు ఇక్కడే పడుకుంటాడు వాడి శరీరంలోంచి అలాగ ఆత్మ పైకి లేస్తుంది పైకి లేచి ఇలాగ ఆకాశంలో ఇలాగ ఉంటుంది అయితే ఇంకో చచ్చిపోయిన దేహం ఉంటే దాంట్లో ప్రవేశిస్తుంది అని ఇలాగా ఎన్ని అసందర్భములైన కల్పనలు చేయాలో అన్నీ చేసేసుకుని పుస్తకాలు రాసేసుకుని పెట్టుకున్నారు ఏమంటే ఈ పరకాయ ప్రవేశం చేసింది ఎవరు ఉంటే శంకరాచార్యులు చేశాడని చెప్తారు నేను చేస్తానని చెప్పడం శంకరాచార్యులు చేస్తే శంకరాచార్యులు పునః ఎక్కడైనా చెప్పారా అదేమీ లేదు మా గురువు గారు ఎక్కడ చేశారా మీ గురువు గారంటే వశిష్ట గుణం అంత హియర్సే తప్ప అంత మిస్టీరియస్ అండ్ సీక్రెటివ్ ఇంకా ఏది ఉండదు మీకు రూల్ చెప్తున్నా వేరెవర్ యూ ఫైండ్ ఎనీథింగ్ మిస్టీరియస్ అండ్ సీక్రెటివ్ రిజెక్ట్ ఇట్ అవుట్రాక్ట్ యు డోంట్ నీడ్ ఇట్ దాన్ని రిజెక్ట్ చేస్తే మీకు కొంత బరువు తగ్గిపోతుంది ఫ్రీ అయిపోతారు దట్ ఈస్ నాట్ ది మీనింగ్ అస్మాత్ శరీరాత్ సముత్ అంటే జాగ్రత్త అవస్థలో ఈ దేహమే నేను అనే అభిమానంతో బతుకుతూ ఉంటాను అసలు ఈ వ్యక్తిత్వం అనేది అక్కడి నుంచే పుట్టింది వీడు సుశుక్తి ఎందు ఆ అభిమానమును విడనాడి దేహాభిమానం ఉండదు ఇంద్రియములతో అభిమానం ఉండదు మనస్సుతో అభిమానం ఉండదు మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు మనస్సులో ఉన్న సుఖం నా సుఖం కాదు మనస్సులో ఉండే దుఃఖం నా దుఃఖం కాదు అభిమానం ఉండదు సో మొత్తం ఈ ఉపాధి అభిమానములన్నిటికీ పైకి పోయినాడు అతీతంగా పోయినాడు ఆ పరంజ్యోతి వెయిటింగ్లో ఉన్నది ద సుప్రీం లైట్ ఒకటి ఇట్ ఈజ్ ఎవర్ దానికి జాగ్రత్త అవస్థలోనూ ఉంది స్వప్నావస్థలోనూ ఉంది సుశుప్తిలోనూ ఉంది ఇట్ ఈజ్ ఆల్వేస్ డ్యా ఆ పరంజ్యోతికి దగ్గరగా పోతాడు దగ్గరగా పోవడం అంటే అదేలాగా జాగ్రత్త అవస్థలో కళ్ళల్లో ఉంటాడు ఉపలక్షణం కళ్ళల్లో ఉంటాడంటే చెవుల్లో ఉంటాడు లేకపోతే అలా కంటితో ఏదో హెం ఉంటాడు అయితే చైతన్య ఉంటుంది రెండును ఆడియో విజువల్ జాగ్రత్త అవస్థ అంటే ఆడియో విజువల్ ఆడియో అంటే నామము విజువల్ అంటే రూపము ఇంతే కదా దాని నుంచి మిత్రుడ్రాయులు ఉంటుంది స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు అలా చెప్తారు కంఠంలో ఉంటాడు స్వప్నావస్థలో సుషుప్ హృదయంలో ఉంటాడు అది ఉప సంపద్య హృదయంలో ఉండే పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు దగ్గరికి చేరుకుంటాడు ఉపనిషత్తులకి మిగతా మతపరమైన సాహిత్యానికి మౌలికమైన భేదం ఉంటుంది అత్యంత మౌలికమైన భేదం ఉపనిషత్తులలో దేవుడు చాలా దగ్గరగా మన హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు మిగిలిన ధార్మిక సాహిత్యంలో దేవుడు వైకుంఠంలో ఉంటాడు తిరుపతిలో ఉంటాడు లేకపోతే శ్రీరంగంలో కూడా ఉంటాడు ఏదో మొత్తానికి సంథింగ్ లైక్ దాట్ మీరు సంపూర్ణ దక్షిణ భారతదేశ యాత్రలో దొరుకుతారు మీరు ఆ బస్ ఎక్కి ఇది ఇంత తేడా ఉన్నది నేను ఆ పాయింట్ని ఎంఫసైజ్ చేయటం కోసం అలా చెప్తాను నా లక్షణం మీరు మరోలా ఓకే మీకు నా లక్షణం మీరు ఏంటి వదిలే కదా ఆయన ఎంఫసైజింగ్ ఏ పాయింట్ తర్వాత నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే మటుకు మీరు వెంటనే నన్ను కరెక్ట్ చేయండి ఐ విల్ గెట్ కరెక్ట్ ఐపెన్ ఫర్ కరెక్షన్ సో ఆ సాహిత్యంలో దేవుడి యొక్క స్థితిగతులకు అధ్యాత్మ విద్యలో దేవుడి యొక్క స్థితిగతులకు చాలా తేడా ఉంది ఇక్కడ యు పుట్ యువర్ ఎంటైర్ ఫోకస్ వితిన్ యువర్స్ అండ్ యూ డు నాట్ పుట్ యువర్ ఫేత్ ఇన్ ది ఆత్మన్యే వాత్ ఆత్మ ఆత్మనై ఆత్మానం ధరే మీ ఫోకస్ అంతా కూడా మీ లోపలే ఉంటుంది తప్ప మీ బయట ఉండదు తర్వాత ఇక్కడ మీ డు నాట్ పుట్ ఫెయిత్ ఇన్ ఫేబుల్స్ అండ్ మిక్స్ వాటికి దూరంగా పోతాం ఏవో ఉంటాయి ఫేబుల్స్ లక్ష తొంభై కథలు ఉంటాయి మిథాలజీతో ఏవేవో లక్ష తొంభై విషయాలు ఉంటాయి వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మీరు తత్వాన్ని నిర్ధారింపూనితే అది ఎప్పటికీ తెవలదది కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి మీ అవుట్సైడ్ మీరు ఆ పరంజ్యోతిని పెట్టే ప్రయత్నం మానేసి మీ హృదయంలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ దర్శనం అన్నారు భాష్యకారులు క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ రూప జ్ఞానం మోక్ష సాధనం నిన్న అవతారికలో కనుక ఈశ్వరుడు ఆత్మరూపంగా ఇక్కడ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు పరంజ్యోతి జ్యోతులన్నీ ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం మీకు నేను ఏదో పురాణం చెప్తున్నాను అనుకునే సో జ్యోతులన్నిటిలోకి అత్యంత ఉత్కృష్టమైన జ్యోతి జ్యోతులేమిటో చెప్పండి సూర్యుడు చంద్రుడు పొగలైతే పొగలైతే సూర్యుడు రాత్రి చంద్రుడు ఎలక్ట్రిసిటీ దీపాలు అగ్ని వీటికి అగ్ని అని పేరు ఇవి జ్యోతులు ఇవి బాహ్యము జ్యోతులు కానీ మీకు తెలిసే ప్రక్రియ బాహ్యము నుండి జ్యోతుల్ని ప్రకాశింపజేయాలంటే కంటి లోపల వెలుగు ఉండాలి కన్ను లోపల వెలుగు లేకపోతే బాహ్య జ్యోతుల్ని ప్రకాశింపజేయడం అదేమీ సాధ్యం కాదు ఆప్తల్ మాలజిస్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు చూస్తారా లేకపోతే మీ తరఫున వాడు చూస్తాడా ఆయన చూస్తాడా మీరే చూడాల్సి ఉంటుందా లేకపోతే పోనీ ఏమైనా మెషిన్ ఏమైనా చూస్తుందా ఇలా తన ఇలా నడకి పెట్టేస్తాడు తలకి పెట్టేస్తాడు మెషిన్ పెట్టేస్తాడు భూతబ్దాలి పెట్టేస్తాడు ఎదుర్కొండగా ఒక చాట్ పెడతాడు ఆ చాట్ని ఎవరు చూస్తాడు ఆయన చూస్తాడా మెషిన్ చూస్తున్నా మీరు చూస్తారా మీరే చూడాలి మీరు చూస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఎస్ఏఎస్టీ పరిస్థితి కాబట్టి ఆ కన్ను ఒక జ్యోతి నాలుగు కన్ను వెనకాల ఇంకో జ్యోతి ఉన్నది ఐదు మనస్సు వెనకాల బుద్ధి అనే జ్యోతి గలదు ఆరు బుద్ధి వెనకాల అహం అనే జ్యోతి కలదు ఏడు ఈ ఏడు జ్యోతులకి ఇంకా బాప్ హై పరంజ్యోతి ఈ ఏడు జ్యోతులకి కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉండేటువంటి శుద్ధమైన చైతన్యము ఇది పరంజ్యోతి వీడు సుశుప్తి ఎందు ఆ పరంజ్యోతి దగ్గరికి పోతాడు అంటే కళ్ళలోంచి కంఠంలోకి కంఠంలోంచి హృదయంలోకి వెళ్ళి ఆ జ్యోతిలో విలీనమవుతాడు రమణ మహర్షి చెప్పేవారు అంటే ఉపనిషత్ సారని తెలుసున్నవారు కాబట్టి చెప్పేవారు మీకు లోకంలో ఈ తాంత్రికులు ఏమని చెప్తారంటే బొడ్డులోంచి హృదయంలోకి హృదయంలోంచి కంఠంలోకి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి పైకి పోవాలి పైకి పోవాలని చెప్తూ ఉంటారు కుండల్లిని పైకి పోవాలని ఆయన అన్నారు పైకి అక్కర్లేదు ఇక్కడ కిందకి పోవాలి సో ఎంతసేపు కళలో లాజిక్ని పెట్టుకుని అకౌంట్లో క్యాల్కులేషన్స్ చేయడం అది మానేసి కళ్ళలోకి వచ్చి కళలో నుంచి కంఠంలోకి కంఠంలోంచి ఒక కిందకి పోవాలరానైనా పైకి పోవాల్సిందేమీ లేదని చెప్పిందని నిజంగా కాబట్టి ఆ పరంజ్యోతిలో ప్రవేశించి అప్పుడు మీ స్వరూపమును మీరు పొందేదరు శ్వరణ రూపేణ అభినిష్పద్యతే అంటే సంపన్నుడమును తన స్వరూపము చేత సంపన్నుడను అంటే ఇప్పుడు మొగ్గ పద్మపు మొగ్గ సూర్యుడు ఉదయించేటప్పటికీ ఆ మొగ్గ వికసించి పద్మము అనే స్వరూపముగా మీ ముందు ప్రకటమగుచుందుము అది అభినిష్పద్యత అంటే మొగ్గ పద్మముగా నిగ్గుతేలినది అభినిష్పద్యతేకి తెలుగు అనువాదము నిగ్గుతేలుము అర్థమైందండి పద్నాలుగు క్యారెట్ల బంగారాన్ని నిప్పుల్లో కాల్చి ఆ మాలిన్యాన్నంతని తీసేస్తే శుద్ధమైన బంగారముగా పైకి తేలుము అధి నిష్పత్తి అయితే ఆ విధంగా వీడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సకల విశేషణముల రూపంలో ఉన్న మాలిన్యములంతను కూడా విధిపెట్టేసి దేహాభిమానం నుంచి పైకి లేచి హృదయంలో ఉండే పరజ్యోతి దగ్గరకు వెళ్ళి దాంట్లో విలీనమైపోయి అప్పుడు తన స్వరూపముతో నిగ్గుదేలు ఇది వాక్యం ఈ వాక్యంలో ఉన్న అభిప్రాయం ఏమంటే చూడు ఓ మానవుడ నీ స్వరూపము సచ్చిదానందము మనిషి తెలుసుకోవాలి నీ స్వరూపము సచ్చిదానందమే ఈశ్వరుని స్వరూపము కూడా సచ్చిదానందమే ఏమండి సత్ అనుభవానికి వస్తూ ఉంటుంది చిట్ కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది కొద్దో గొప్ప కానీ ఆనందము అంటే పూర్ణత్వం అదే అనుభవానికి రాదు ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థలో అనేక పరిచ్ఛేదములను తన చుట్టూ కూర్చుంటాడు కనుక మనిషి మనిషి ఏమనుకుంటాడంటే అంటే నేను కొంచెం ఇలా చెప్తూ ఉంటాను ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను మీరు అన్యత భావించకండి పుత్రోత్సవం అని చేసుకుంటాడు దయచేయండి కూర్చోండి ఆసనం ఒకటి చూసుకుని కూర్చోండి కింద కూర్చుంటారా పెద్దలు వెనకాల సీటు ఇక్కడేదో సీటు ఉంది ఆ ఇలా కూర్చోండి వారు నంద్యాల నుంచి వచ్చారు కూర్చోండి పుత్రోత్సవం అని చేసుకుంటాడు పుత్రోత్సవం అంటే ఉత్సవాలలో కల్లా శ్రేష్టమైనది పుత్రోత్సవం అనే ఒక ప్రతీతి వైయాకరణలు కూడా ఏదో అర్ధమాత్ర లాఘమైన పుత్రోత్సవం ఒక ఒక సామెత కాబట్టి ఏదైనా గొప్ప ఉత్సవము పోలిక దేంతో పుత్రోత్సవంతో పోలిక తండ్రి పుత్రోత్సవాన్ని చేసుకుంటాడు చేసుకుని తర్వాత ఏం పొందుతాడు మీరు పెద్దలు లేరు చెప్పక్క లేకపోతే కాబట్టి రూపాలు వేరే ఉంటాయి ఇప్పుడు పుత్రోత్సవం సమానంగా ఉంటుంది అందరూ సమానంగా పుత్రోత్సవాన్ని చేసుకుంటారు ఆ తర్వాతి కాలంలో ఆ ఉత్సవ స్థానంలో కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో అది భిన్న భిన్నాలుగా ఉంటుంది ఒక్కొక్క పుత్రులు ఒక్కొక్క రకంగా తేలతారు సో నేను అహం పిత అహం పిత గొప్పగా చెప్పినట్టు చూసారా ఇదో ఇలాంటి పిచ్చి అంతా కూడా వదిలిపెట్టి ఈ కాలుష్య అది కాలుష్యం అంత కాలుష్యం అలాగే ఉంటుంది సో పితృపుత్రాధ్యాత్మనా భయద ఇప్పుడే కాదు మీరు చెప్పారు విశ్వం పశ్యతి పితృపుత్రాధ్యాత్మనా భయదత మాయా తర్వాతే మాయా పరిభ్రా ఈ మాట చెప్పారనుకోండి ఇంత మాట్లాడతామో మమ్మల్ని మేమేమో లోకంలో అనేక గొప్ప గొప్ప విషయాలన్నింటినీ సాధించి ఇప్పుడే ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యి మేము పుత్రోత్సవం అనే ఉత్సాహంలో ఉండగా మమ్మల్ని పట్టుకుని అని కొంతమంది కోప్పపడే అవకాశం కూడా ఉంటుంది బట్ ఆ మాయా అనేది అలాగే ఉంటుంది ఈ కాలుష్యమంతా కూడా వదిలిపోయి తన స్వరూపంతో నిగ్గుతేరి సంప్రసాదుడై ఆ పరంజ్యోతిలో విలీనమై ఉంటాడు ఇది వాక్యం ఒక్కసారి అందం వాక్యం ఏష సంప్రసాద అస్మా శరీరాత్ సముత్య పరం జ్యోతిరుపసంపద్యూపేణినిష్పే ఈ వాక్యం మనం విన్నాము ఛాంద్రజ్ఞంలో ఎనిమిదో అధ్యాయంలో ఇంద్ర ప్రజాపతి సంవాదంలో వచ్చింది త్రంయ్య సంశయ్యతే అంటే కర్మని ప్రయోగం సంశయ క్రియతే సంశయ అన్నప్పుడు ఒక యా ఉండమే ఉన్నది మళ్ళీ యక్షావాతుకైతో ఇంకో యా వచ్చి సంశయ్యతే అయింది అక్కడ ఈ విధమైన సంశయము చేయబడుచున్నది ఏమిట సంశయము కి జ్యోతిష్ శబ్దము చక్షుర్విషయతమోపహం తేజవా పరం బ్రహ్మా ఇది లేదండి ఇక్కడ తేజ అంటున్నారు మీరు ఈ తేజశబ్ద దేనిని చెప్తోంది మామూలుగా కంటికి తెలుస్తూ ఉంటుంది చీకటి చీకటి కంటికి తెలుస్తూ ఉంటుంది కదా ఇందులో చీకటిగా ఉంది చీకటిగా ఉందంటే కళ్ళు తెరిచి చీకటిగా ఉందని చెప్తారా లేకపోతే చీకటిగా ఉందని కళ్ళు తెరిచి కంటికి తెలుస్తూ ఉండేటువంటి చీకటి ఏదిగలదో ఆ చీకటిని పోగొట్టేదాని పేరే జ్యోతి చక్షుర్ తమహ అపహం అంటే దీపము ఏదో దీపం సూర్యుడు కూడా కావచ్చు చంద్రబింబం కూడా కావచ్చు ఏదో ఒకటి జ్యోతి అని అర్థమా లేక పరబ్రహ్మ అనియా సర్వజగత్కారణం బ్రహ్మ అనియా ఈ జ్యోతిష్ శబ్దానికి అర్థం ఏమిటి అని మాకు సంశయము కిందావత్ ప్రాప్తం సరే బాగుంది మీ సంశయము మీకేమర్థమైందో చెప్పండి మీరేమనుకుంటున్నారు అని అడిగారు ప్రసిద్ధమేవ తేజ జ్యోతిశబ్దమితి ఇది అంటే ఇది ప్రాప్తం అని అర్థం ఆ ప్రాప్తం అనే క్రియాపదం అనువృక్తం అవుతుంది ఏమని అనుకోవడం అంటే అర్థం ఏమిటి జ్యోతిషి అంటే అర్థం ఏమిటి ప్రసిద్ధమైనది ఎవరినైనా అడగండి కొద్దిపాటి సంస్కృతం తెలుసుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది సంస్కృతమే అక్కర్లా తెలుగులో కూడా జ్యోతి అని పేరు పెట్టుకుంటే పేరు పెట్టుకుంటారు అమ్మాయికి జ్యోతి అని పేరు పెట్టుకుంటారు మంచి పేరే సంస్కృతంలో నపంసకలింగ శబ్దం అనే చిన్న శంక ఒకటి మిగిలిపోయింది తప్ప లేకపోతే పేరు మంచి మంచి పేరే సో జ్యోతి కనుక జ్యోతి అంటే వెలిగేది ఏదైనా జ్యోతిహియే ఇదో ఇప్పుడు నా ఒకటి వెలుగుతోంది బయటికి వెళ్తే సూర్య భగవానుడు జ్యోతి వెలుగుతున్నాడు దీనికోసం అర్థం తెలియకపోవడానికే ఉంది ప్రసిద్ధమైనది ఏది అర్థమే మేము అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జ్యోతిషి అంటే ప్రసిద్ధమైన జ్యోతి వీడు వెళ్ళి విలీనం అవ్వాలి కదా వీడు వెళ్ళి విలీనం అవ్వాలి నేను వెళ్ళి దీంట్లో విలీనం అవుతానా అవునగా కానీ బాగా పుణ్యం చేసుకుంటే దేహత్యాగం చేసి సూర్యుల్లో విలీనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యోతిషి అంటే సూర్యుడు అర్థం చెప్పచ్చు మరి పూర్వపక్షాలు ఉంటాయి సో అని మేము అనుకుంటున్నాము అని కుత అది అలా ఎందుకు అనుకుంటున్నారు జ్యోతిషి అంటే సూర్యుడు చంద్రుడు ఇత్యాది జ్యోతిర్మండలం అయ్యి ఉంటుందని అలా ఎందుకు అనుకుంటున్నారు హేతులేమి తత్ర జ్యోతిశబ్దస్యత్వా ఎప్పుడూ కూడా జ్యోతిషి అనే శబ్దము సూర్యుడు చంద్రుడు మొదలైన ప్రకాశించేటువంటి మండలముల ఎందు ప్రయోగింపబడుతూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రము అన్నారు జ్యోతిష్ శాస్త్రం అంటే ఎస్ట్రాలజీ కాదండి ఎస్ట్రాలజీ అనుకున్నారు ఆస్ట్రాలజీలో జ్యోతిష్యం ఉండదు ఆ పైకి చూసేదే ఉండదు ఎంతసేపు కాగితం చేసుకుంటదే కిందకి చూపే పైకి చూపు ఉండదు కొంచెం స్వామీజీ చెప్పారు మాట్లాడితే నాకు తెలిసేది కాదు ఆయన ఏమన్నారంటే వీడి జీవితం మొత్తంలో వీడు ఎప్పుడూ పైకి చూడక్కర్లేదని ఎప్పుడు కింద చూపే ఎందుకంటే కాగితం ఏదో పట్టుకొస్తాడు కాగితం చూడడమే తప్ప పైకి సూర్యుడికేసి చంద్రుడికేసి శుక్రుడు కూడా కనపడతాడు వేగు చుక్క అనే పేరుతో శుక్రుడు కనపడతాడు శుక్రుడికేసి చిన్న యాస్ట్రా చిన్న టెలిస్కోప్ ఒకటి కొనుక్కుంటే శని గురుడు ఇవన్నీ కూడా చూడచ్చు అందరూ చూస్తూ ఉంటారు జ్యోతి ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు ఏమీ చూడరు వాళ్ళు ఉంటే కాగితం మీద లెక్కలే చూస్తూ కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంటే ఎస్ట్రానమీ అని అర్థం ఎస్ట్రానమీ ఎస్ట్రోఫిజిక్స్ ఆర్యభుతుడు వరాహమిహిరుడు వాళ్ళందరూ ఆస్ట్రోఫిజిసిస్ట్స్ నాట్ ఎస్ట్రాలజర్స్ బ్రహ్మగుప్తుడని ఒక ఎస్ట్రాలజర్ ఉండే వాళ్ళు ఆస్ట్రోఫిజిసిస్టే కూడా ఆయన ఆరో శతాబ్దంలో వాడు ఆయన వరాహమిహిరుడు ఆర్యభుతుడు వీళ్ళు రెండు మూడు శతాబ్దాలు వాళ్ళు అవతర్ క్రాన్స్ కాళిదాసు కూడా జ్యోతిషాస్త్రజ్ఞుడే ఆయన బిఫోర్ క్రైస్ట్ ఉండేవాడు బీసీ వాడు ఈ బ్రహ్మగుప్తుడు అంటాడు ఆర్యహుడు రాహమహిరుడు గురించి చెప్తూ వాళ్ళ గురించి ఓ మాట్లాడతాడు వాళ్ళు యాస్ట్రోఫిజిసిస్ట్లే తప్ప యాస్ట్రాలజీ వాళ్ళకి తెలియదు బ్రహ్మగుప్తుడు ఆరోశతబ్దం వాడు ఈయన కొద్దిగా యాస్ట్రాలజీ మాట్లాడతాడు బ్రహ్మగుప్తుడు గొప్ప మ్యాథమెటీషియన్ అండ్ గొప్ప యాస్ట్రానమర్ ఫర్ ది ఫస్ట్ టైమ్ సర్టన్ స్మాల్ ఎలిమెంట్స్ ఆఫ్ యాస్ట్రాలజీని ప్రస్తావన చేస్తాడు పెద్ద అధికంగా దాన్ని ప్రశంసించడు దాని జోలికి వెళ్ళడు చిన్న ఎలిమెంట్స్ ని ప్రస్తావన చేసి ఈ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి సమాజంలో పరాహమిహిడికి అర్యహుతుడికి వీటి జోలికి వాడు బాగాలేరు అని రాస్తాడు ఇదే ఇమాజిన్ ఆ తర్వాత ప్రదోషతాబ్దం నుంచి బాగా పికప్ అయింది ఆస్ట్రాలజీ ఆ తర్వాత ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా విషవృక్షం బాగా వ్యాపింది పెద్ద మర్రి చెట్లు విషవృక్షం అక్కర్లేదు మర్రి చెట్టునండి మర్రి చెట్టులాగా బాగా వ్యాపించి ఉన్నది ఎందుకన్నాను నా నోటం పట్టు మాట వచ్చింది సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాడ్ అయ్యి ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అప్సెషన్ అయ్యి ఉండాలి లేకపోతే అలా ఏం అనాలి ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ ఎనీవే సో కనుక జ్యోతిష్ ఈ జ్యోతిష్ సూర్యుడు చంద్రుడు నక్షత్రముడు ఇలాంటి జ్యోతిష్లే అర్థము ప్రసిద్ధంగా ఉండదు ఆ అర్థము ప్రసిద్ధమైన అర్థమే కాబట్టి ఆ అర్థాన్ని తీసుకుంటారు అయితే ఇంతకు ముందు జ్యోతిశ్చరణాధికరణము అని అధికరణం ఒకటి అయింది అక్కడ సూత్రం జ్యోతిశ్చరణాధిధానాత్ అని అక్కడ సూత్రము కలదు అక్కడ కూడా ఇంకొక విషయవాక్యం తీసుకుని దానికి కూడా జ్యోతి అని నిర్దేశం ఉండను ఆ విషయవాక్యంలో చర్చ చేశారు ఈ జ్యోతి ఏమిటి అని చర్చించి ఇది బ్రహ్మయే అని నిర్ధారించారు మరి ఇంకా అక్కడ నిర్ధారించిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే అనవసరం కదా అని అంటావేమో అక్కడ జ్యోతిష్ శబ్దము బ్రహ్మయే అని చెప్పటానికి తగినన్ని హేతువులు గలవు గ్ ఇక్కడ అలాంటి హేతువులేమి లేదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం జ్యోతిశ్చరణాభిధానాత్ ప్రకరణాత్ జ్యోతిష్ద స్వాథం పరిత్యజ్య బ్రహ్మణి వర్తతే జ్యోతిశ్చరణాభిధానాత్ అనే అధికరణం అయింది మనం చదివే ఈ అధికరణాన్ని అక్కడ ఆ అధికరణంలో విషయవాక్యం కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చును అక్కడ జ్యోతిష్శబ్దము యొక్క అర్థం గురించే విచారం అక్కడ కూడా కానీ అక్కడ ప్రకరణము అది బ్రహ్మ ప్రకరణ ఆ ప్రకరణాన్ని బట్టి చతుష్పాత్ బ్రహ్మ బ్రహ్మకి నాలుగు పాదములు గలవు చరణాభిధాన జ్యోతిష్కి నాలుగు పాదాలు కాదు బ్రహ్మకి నాలుగు పాదములు గలవు ఇది ప్రథమ పాద ద్వితీయ పాద అనే విధంగా అక్కడ వర్ణించారు కాబట్టి అక్కడ ప్రకరణము సూర్యుడు చంద్రుడు మొదలైన జ్యోతి కాదు బ్రహ్మ ఆ బ్రహ్మ ప్రకరణంలో ఉన్న జ్యోతిష్ శబ్దాన్ని మీరు హఠాత్తుగా ప్రకరణాన్ని విడిచిపెట్టేసి ఎక్కడో బయటికి వెళ్ళి సూర్యుడు చంద్రుడు ఇలా మొదలుపెడితే అది సందర్భంగా ఉండదు కాబట్టి జ్యోతిష్ శబ్దానికి ప్రకాశించేది అని జనరల్ మీనింగ్ తీసుకుని ఆ జనరల్ మీనింగ్ ప్రకారంగా ఆత్మ కూడా చైతన్యస్వరూపమే కనుక ప్రకాశిస్తోంది కనుక ఆ బ్రహ్మాత్మయే అక్కడ జ్యోతిష్ శబ్దమునకు అర్థము అని నిర్ధారించాం అక్కడ ఆ విధంగా వై అండర్స్టాండ్ కాబట్టి అక్కడ ఒక బలీయమైన హేతువు గలదు జ్యోతిష్ ప్రసిద్ధమైన అర్థాన్ని ప్రక్కనబెట్టి బ్రహ్మాన్ని వ్యాఖ్యానించటానికి తగినంత హేతువు గలదు ఇక్కడ అలాంటిదేమీ లేదు అనే అభిప్రాయం న ఇహ తద్వత్ కిం స్వార్థపరిత్యాగే కారణం దృశ్యతే ముఖ్యార్థం స్వార్థము అంటే ముఖ్యార్థం ఆ శబ్దానికి ఉండే అర్థాన్ని లేక స్వార్థము ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి కొంచెం దగ్గరలో ఉన్న అర్థాన్ని చెప్పడానికి తగినంత హేతు ఉండాలి ఇప్పుడు గంగాయాం ఘోష గంగా స్నాతి అని రెండు వాక్యాలు గంగాయాం స్నాత్యంటే గంగయొందు స్నానము చేసుకున్నాడు ఇప్పుడు గంగా శబ్దానికి ముఖ్యార్థమే చెప్పాలి మరో అర్థం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్నానం దేంట్లో చేస్తాడు ప్రవాహంలో స్నానం చేస్తాడు గంగా ప్రవాహంలో ఆ ప్రవాహానికి గంగా పేరు గంగా అన్నది అక్కడ ఉన్నది ప్రవాహం ఆ ప్రవాహానికే ప్రవాహమే ముఖ్యార్థం ఆ అర్థాన్నే మనం చెప్పుకుంటాం సమస్య లేదు గంగాయాం ఘోష అన్నప్పుడు ముఖ్యార్థం చెప్పకూడదు ఎందుకంటే ముఖ్య అర్థం చెప్పినట్లయితే విరోధం వస్తుంది ప్రవాహమునందు పల్లె ప్రవాహంలో పల్లె ఎలా ఉంటుంది కొట్టుకుపోతుందిగా కాబట్టి పల్లె ప్రవాహమునందు ఉండదు ప్రవాహం ఒడ్డున ఉంటుంది కాబట్టి గంగా శబ్దానికి ముఖ్య అర్థాన్ని విడిచిపెట్టేసి లాక్షణికమైన అర్థాన్ని తేరగనందు అర్థాన్ని చెప్పుకోవాలి కాబట్టి ఎప్పుడూ కూడా ముఖ్యార్థం సంభవం అవుతూ ఉంటే లక్ష్యార్థాన్ని చెప్పకూడదు ముఖ్యార్థమే తీసుకోవాలి ముఖ్యార్థం సంభవము కానప్పుడు మాత్రమే మనం లక్ష్యార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ జ్యోతిష్చరణాభిధానాతన్న చోట ముఖ్యార్థం సంభవం కాదు ఎందుకంటే చరణములు బ్రహ్మ ఆ ప్రకరణంలో వెలిగేటువంటి బండలము అనే అర్థము సంభవం కాదు కాబట్టి అక్కడ బ్రహ్మకి ప్రకాశించేది అనే సామాన్య అర్థాన్ని బట్టి బ్రహ్మకు అర్థం చెప్పారు ఇక్కడ అలాగంటే సమస్య ఏం లేదు ఇక్కడ ముఖ్యార్థము సంభవం అవుతూ ఉంటుంది అని పూర్వపక్షం ఎలాగా ఇక్కడ ముఖ్యార్థం ఎలా సంభవం అవుతుంది వీడు వెళ్ళి ఆ జ్యోతిలో కలవాలి ఈ జీవుడు వెళ్ళి జ్యోతిలో కలవాలి ఎలా సంభవం అవుతుంది ముఖ్యార్థం అంటే తథాచ నాడీఖండే అదే చాందోద్యోపనిషత్తులో ఎనిమిదో అధ్యాయంలో రెండో ఖండలో ఉండే మంత్రాన్ని మనం వ్యాఖ్యానం చేస్తున్నాము కొంచెం ముందుకు వెళ్తే ఎనిమిదో అధ్యాయంలో ఆరవ ఖండలో ఓ మంత్రము కలదు ఆ ఖండకు నాడీ ఖండము అని పేరు అక్కడ జీవగతిని వర్ణిస్తూ ఈ జీవుడు ఉన్నాడే వీడు హృదయస్థానం నుంచి పైకొచ్చి పుణ్యజీవుడు ఈ బ్రహ్మారంభం ఏదో ఉంటుంది ఇక్కడి నుంచి పైకి ఆ సూర్యరశ్ముల ద్వారా సూర్యకిరణములను ఆలంబనంగా చేసుకొని సూర్యమండలాన్ని చేరుకుంటాడు అని ఉంది అంతే అదే జ్యోతి అంట సూర్యమండలము జ్యోతే కదా మరి వీడి జీవుడు ప్రాణత్యాగం చేసి దేహత్యాగం చేసి అందులో పైగా దేహాత్ సముత్యాన్ని కూడా ఉంది దేహం నుండి పైకి లేచి అని కాబట్టి ఒక పరిచ్ఛమైన జీవుని యొక్క గతిని ఇది బోధిస్తోంది అని చెప్పడానికి చాలా అనుకూలంగా ఉండే వీడు దేహం నుంచి పైకి లేచిపోయి అంటే చచ్చిపోయి సమయంలో అని అర్థం ఇక్కడి నుంచి ఇలా పైకి పోయి సూర్యరశ్ములను పట్టుకుని ఆ సూర్య మండలానికి చేరుకుంటాడు అని చెప్పినట్టు అర్థం వస్తుంది అంటే అలాగినట్టు మీరు మొత్తం ఉపనిషత్తులంతీ కూడా గెలిగేలా తిట్టు కర్మకాండంలోకి పట్టుకుపోయినట్టు అయిపోతుంది మరి కర్మకాండం మరి అక్కడ దేవలోకానికి వెళ్ళడమో అది అలాగే ఉంటుంది దేహత్యాగం చేస్తే కానీ ఏ పని అవ్వదు కర్మోపరాయనికి దేహం ఉన్నంత కాలంలో ఏమీ ఉపయోగం లేదు కర్మ చేయడానికి మనకు వస్తుందంటే దేహం ది రియల్ లైఫ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ డెత్ అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది లైఫ్ ఉన్నంతసేపు రియల్ లైఫ్ ఏమీ లేదు ఈ లైఫ్ని కర్మయా చేయడానికి వినియోగించటమే మీమాంసకుల యొక్క దృష్టికోణం అలా ఉన్నది వాళ్ళు అలా జీవితం అంతేతనే వాళ్ళు ఈ బతుకున్నంత కాలము నాకు ఈ భోగం కావాలి ఆ భోగం కావాలని నువ్వు పెట్టుకోకు పోస్ట్పోన్ చేయి ఈ బతికి ఉన్నంత కాలము కర్మల్ని చేసుకుంటూ పోేహం పడిపోగానే అప్పుడు నీ యొక్క పిక్నిక్ షురు అయిపోతుంది అని అలాగే దాన్ని వ్యాఖ్యానం చేశాను కాబట్టి ఈ డిస్క్రిప్షన్ దాంట్లో ఫిట్ అయిపోతుంది నాడీఖండ కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శబ్దానికి సూర్యమండలము అర్థం చెప్పేసుకుంటే పని